ఇక్కడి నుంచి కొంచెం శ్లోకాలు ఒక్క పుస్తకం గటిలంగా ఉంటాయి ఆరంభంలో మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది దీనికి కూటస్థ దీప ప్రకరణము అని పేరు కూటస్థ దీప దీపం అంటే వెలుగు వెలుగు అంటే బయట వెలుగులాంటిది బయట వెలుగు వెలుగే కాదు బయట వెలుగులాంటిది లోపల వెలుగు లోపల వెలుగు అంటే అది భూమిగా ఉంటుందా రెడ్గా ఉంటుందా చెప్పండి అలా ఉండదు భూగా ఉండేది రెడ్డుగా ఉండేది కానీ ెడ్ అని తెలిసే వెలుగు ఓకే అంటే ఎదుక జ్ఞానము అలా ఏం జరుగుతున్నానంటే ఇప్పటికీ ఆ లోపల ఏదో వెలుగు లోపల వెలుగంటాగా అది బయట వెలుగుతో సమానంగా లోపల ఏదో వెలుగు ఉంటుందని ఇప్పటికీ జనులు భ్రమ పడుతూనే ఉంటారు ఇప్పటికీ కాదురా నాయనని ఎన్ని వందల సార్లు చెప్పినా అలాగే ఉంటా దీంట్లో ముఖ్యంగా ఈ కొంత యోనిక్ యోగా రిలేటెడ్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు ఈ మిస్ఇన్ఫర్మేషన్ బాగా లోతుగా సమాజంలో ప్రవేశపెట్టి కూర్చున్నారు ఒక మిస్ఇన్ఫర్మేషన్ యోగా రిలేటెడ్ స్కూల్స్ ఎవరికి చేతనైన మిస్ఇన్ఫర్మేషన్ వాడు సమాజంలో ప్రవేశపెడతారు దానికి వ్యతిరేకంగా రైతు ఇప్పుడు చూడండి సిబిఐఏ మీద ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉందో సమాజంలో దాన్ని ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఎదుర్కొంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు అలాగే వేదాంతులు కూడా అలాంటి పని చేస్తూ ఉంటారు సమాజంలో వీళ్ళందరూ ఎవేవో మిస్ఇన్ఫర్మేషన్ పెడతారు ఆ మిస్ఇన్ఫర్మేషన్లని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వెలుగు అంటే లోపల ఏదో దీపం వెలిగినట్టుగా వెలుగు నింతుందేమో అని అనుకోకూడదు సపోజ్ నాకు ఇక్కడ ఒక ఆయన చెప్పారు నాకిక్కడ ఒకప్పుడు చల్లగా కనపడేదండి ఇప్పుడు నల్లగా కనపడుతుంది అంటే నేనున్నాను అది కాదండి మీరు అర్థం చేసుకోవాలి అది కాదు చల్లగా కనపడింది అన్నారు కదా అది చల్లగా కనపడింది అని ఎలా తెలిసింది మీకు అది ఇప్పుడు నల్లగా ఉంది అంటున్నారు కదా ఇప్పుడు నల్లగా ఉందని చెప్పాలంటే తెలిసి చెప్పారా తెలియకుండా చెప్పారా తెలిసేది కూడా అది ఆ తెలియడం ఆ తెలివి ఆ వెలుగు ఆ వెలుగు నల్లగానూ ఉండదు చల్లగానూ ఉండదు ఈ వెలుగులు అలా ఉంటాయి అది దీపం అంటే నిత్యతే అదేనా దానికి దీపం అని పేరు నిలబెట్టారు దీపం తీసుకురాగానే అంతవరకు చీరట్లో పడి ఉన్నవన్నీ స్పష్టంగా కనపడతాయి అవి దీప్యతే అనే సర్వము దీనిచే ప్రకాశింపజేయకూడదును అనే అర్థం చే అర్థంలో దీపము అనే మా దీప అనే మాట వచ్చింది అలాగే ఆ లోపల వెలుగు ఒకటి ఉంది దానివల్లనే మీకు బుద్ధి తెలుస్తూ ఉంటుంది బుద్ధి బుద్ధిలో అనేక విషయాలు ఉంటాయి కదా అవన్నీ తెలుస్తున్నాయి కదా మరి ఆ వెలుగులో తెలుస్తుంది మనస్సులో గంభాలుంటాయి సుఖ దుఃఖాలు అవన్నీ ఆ వెలుగులో తెలుస్తాయి తీసింది ఆ చెవి వినేది ఆ విలుగులోనే సకల కర్మలను ఈ కర్మేంద్రియములు చేసేది ఆ విలుగులోనే దేహము చెలిసేది ఆ విలుగులోనే జగత్తు తెలిసేది ఆ విలుగులోనే అంతా ఆ విలువే ఆ విలుగు ఒక్కటే ఆ విలుగు ఓకే ఇప్పుడు ఏమైనా మీరు చూసుకోండి జగత్తు చూడండి మారిపోతూ ఉంటుంది చెరిపోతూ ఉంటుంది నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండదు ఇవాళ ఉన్నట్టు మార్పుతో జగత్తు అలాగే అనుకుంటున్నారు లేదా స్థిరంగా ఉంది అనుకుంటున్నారా ఎందుకంటే అక్కడే వీటి పేచీకొస్తే కథంతో మళ్ళీ ప్రారంభం చేయాలి జగత్తు స్థిరంగా ఉండదండి మార్పుతో ఉంటుంది అంటే సరే నేను ఎందుకు కట్టుకున్నాను హైదరాబాద్ లో ఇల్లు కట్టేసుకున్నాను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకున్నాను ఆ కొడుకులు న్యూయార్క్ లోను ఢిల్లీలోను సెటిల్ అయిపోయే ఉన్నారు వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయని మన కూడా వచ్చేసారు అండ్ నా ఫ్యూచర్లోకి నేను పెళ్లి చేసిన వాళ్ళు కూడా పెళ్ళంతో సుఖంగా ఉన్నారు కాబట్టి జగత్తు స్థిరంగా ఉన్నది అని అనుకుంటారు నేను గమనించా అంత భ్రమవేదానికి ఒకటి లేదండి మీకు తెలిఫోన్ రావడమే ఆలోచిస్తాం ఇప్పుడు ఈ స్థిరం అంతా కూడా అస్థిరంగా పడుతున్నాయి సంసారం అంటే మహామహులు తలపిల్ అయిపోయారు సంసారంగా అది మారిపోతున్నారు క్షణంగా మారిపోతుందండి పడారు ముగిపోయింది తొంభై ఎనిమిది గడిపోయారు ఇరవై ఎనిమిది పైకి వచ్చారని మీరు వస్తారంటారు వాళ్ళు ఈ పైన మునగలు పోతాయి అలా నింపు క్సిడెంట్ అయిన ముందు చెప్పి యాక్సిడెంట్ అవుతుందా సంసారం అయితే అలా ఉంటుంది ఎప్పుడు పోతుందో మనం చెప్పలేముఖం ఉన్న సుఖం ఎప్పుడు పోతుందో మీరు చెప్పలేదు ఉన్న దుఃఖానికి పరిష్కారం కూడా అది ఎలా మీరు చెప్పలేదు మేము దుఃఖం వచ్చిందో పడిపోతుంది మీరు ఆపలేరు కాబట్టి సంసారము ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది దేహము ఇదేంటి మాట ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారంటే దేహం స్థిరంగా ఉంటుంది అనుకుంటారు ఒకడేం చేశాడంటే నేను వాళ్ళని బార్బర్ షాప్ లో కలిసాను ఒక ఒక యంగ్ మ్యాన్ వాడు ఇక్కడ ఒక డిజైన్ పెట్టించుకున్నారు జిట్టు డిజైన్ పెట్టించుకున్నారు వాడు మాట్లాడటం మాట్లాడలేడు నేను వాడిని అడిగాను ఈ డిజైన్ గుర్తించుకున్నా ఏంటి ఎందుకోసం అని అడిగాను బాగుంటుంది గుర్తించుకున్నాను ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నావు ఆ డిజైన్ అని చెప్పారు అడిగా వాడు వేల ముఖం వచ్చాడు వాడు అనుకున్నాడు డిజైన్ ఎందుకు అని అన్నట్టుగా అది ఎంతకాలం ఉంటుంది పాద రోజులు పాద రోజులు అనేవాళ్ళు మళ్ళీ రోజులు వచ్చి మళ్ళీ గుర్తించుకోవాలండి దేహం ఉంటుంది అస్థిరంగా ఉంటుందో దేహం ఉండదు ఇంద్రియములు అవి చాలా అస్థిరములు అవి స్థిరంగా ఉండవు కొంతమంది వాళ్ళు ఉంటానంటే మధ్యన బ్లడ్ టెస్ట్ అవి చేయించానండి అంతా పెర్ఫెక్ట్ గా ఉండండి బౌన్లో నిం దేనికి ఎలా లేదనుకుంటాను వాడు ఆ బ్లడ్ టెస్ట్ తీసేదంటే మళ్ళీ దీని దగ్గరకి మళ్ళీ రెండు వెళ్తాడు గమనించండి నేను ఒక కేసు డిల్లప్ చేసుకు వస్తున్నాను మాట ఏది చెప్పండి అంత అస్థిరము అదే తప్ప మరో క్షణం ఓ క్షణం సుఖం మరో క్షణం దుఃఖం బుద్ధి అది ఓసారి బాగుంటుంది ఇంకోసారి చెడిపోతుంది ఓసారి గుర్తుంటుంది ఇంకోసారి గుర్తుంది బుద్ధి ఇది ఎలా ఉందంటే అసలు చలనము లేకుండా స్థిరమైన ఒకటి ఉందా అసలు మన జీవితంలో అంటే కొంతమంది ఫిలాసఫర్స్ ఏమని చెప్పారంటే వాళ్ళు పరిశీలించి పరిశీలించి పరిశీలించి చలనము లేకుండా స్థిరమైనది లేదని వాళ్ళు ఫిలాసఫైస్ చేశారు సర్వం దుఃఖం సర్వం క్షణికం సర్వము నశించేది నశించకుండా మిగిలేదు ఏది లేదు అని బౌద్ధులు చెప్పారు వేదాంతులు అన్నారు ఉందిరా ఒకటి ఉంది అంటే చూడు అది చెల్లించరాదు చెల్లిస్తే పోతుంది చెల్లించకూడదు నిష్చలంగా ఉండాలి ఉంది అది ఇప్పుడు తుఫాన్ ఉందండి తుఫాన్కి దృష్టాంతం చెప్తారు తుఫాన్ ఎలా ఉంటుంది ఆ తుఫాన్ పర్వత శిఖరం కదలకుండా ఆ తుఫాన్ లో ఇల్లు కొట్టుకుపోతాయి బస్సులు పెట్టుకుపోతాయి కూడా విడిపోతుంది ఆ తుఫాన్ లో కింద పశువులు పక్షులు చెట్లు అన్ని కూడా విడిగిపెడిపోతాయి ఎది మిగతా కానీ పర్వత శిఖరం మటుకు అలా కదలకుండా ఉంటుంది పర్వత శిఖరం మీద ఉన్న చెట్లన్నీ కూడిపోతాయి కానీ శిఖరం మాత్రం అలా కదలకుండా ఉంటుంది అలాంటి దగ్గర మీ లోపల ఒకవేళ ఉందనుకోండి మీరు దేనిని పట్టుకుంటారు ఇవి కదిరిపోయి చరించే వాటిని పట్టుకుంటారా దాన్ని పట్టుకుంటారా దాన్ని పట్టుకుంటారా అలాంటిది మీ లోపల ఉన్నది అదేమిటో తెలుసిన అది మీ స్వరూపమే అది ఎలా ఉంటుంది అది నీలి రూపంగా ఉంటుంది ఎదుక అచ్చుత్ అచ్చుత్తలు మాట్లు పట్టుకోవాలి అచ్చుద్ధ ఉంటుంది ఆ దానిలో విశ్వమంతా కూడా చలనము మార్పు ఉండదు అది సకల కాలముల ఒక్కలాగే ఉంటుంది వాస్తవానికి దాని ఎందు కాలము కూడా ఉండదు అది అకాలం శ్రీ అకాల్ గురునానక్ మహాశివుడు అన్నాడు దాని దాని గురించి ఇక్కడే అది ఆ వెలుగు దానిలో మార్పు వీడికి దృష్టాంతం కూడా నాటక దీపం ఇప్పుడు ఇక్కడ అన్నీ ఆ దీపం మాత్రం మారదు అది ఎలా అలాగే ఆ దీపము కూటస్థ పర్వత తిఫానులో పర్వత శిఖరము వలే అంటే స్థ గతిని వృత్తం కదలిక లేకుండా ఉండేది కూట ఇవ తిష్ట దాని గురించి ఈ ప్రకరణంలో చెప్తారు కాబట్టి దీనికి కూటస్థ దీప ప్రకరణము అని పేరు కాబట్టి ఈ పైన పాఠం కూడా ఆ లోపలి వెలుగు దానికే ఆత్మ అని పేరు కాదని దేవుడు కూడా అదే రా దేవుడు అంతకంటే దేవుడు దేవుడు చెప్తే దేవుడు దాని ఇది దేవుడి అనిపించలేము దేవుడిని కూడా మరియు దానికి బాగా ఇస్తారా అదే దేవుడు ఈ రోజుల్లో కొంతమంది అంటారు దేవుళ్ళలో కూడా శక్తి పారిపోయిందండి తగ్గిపోయిందండి కలివులో శక్తి పౌరాణికులు ఉన్నారే వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ పెట్టేస్తారు కలువులలో మీ శివుడికి శక్తి ఉండదు ఎందుకు శివుడికి శక్తి ఉండే విష్ణు శాడు విష్ణు శాడు శివుడు కావాలి నీకు శక్తి కలియులలో శక్తి ఉండదని శ్రమించాడు అది ఏమి ఉంటుంది కథ బ్రహ్మ శివుడికే శక్తి ఉంటుందే తప్ప బ్రహ్మదేవుడికి శక్తి ఉండదు ఎందుకంటే శివుడు శివుడి పేరు బ్రహ్మదేవుడి అని ఏదో చెప్పడం ఏదో కథ చెప్పడం కాబోతుంది శివుడికి కూడా శక్తి లేదండి ఈ ప్రత్యేకం వస్తే కానీ శివుడి కూడా శక్తి కాదు అలా కాదండి కోటస్తుంటే కాలంలో అతీతమైనటువంటి శక్తి శ్లోకం ఇంకోసారి ఉందాము దీ పిబ్ేర్పణిక్ష్యదీస్థాషితో దేహీవేన భాష్యాదుదీ ఒకసారి అర్థం చెప్తాను చెప్తే మీకు దాని సంగతి కొంతవరకు వస్తున్న తర్వాత వివరిస్తే తేలిక్యదీపితే ఖా ఆకాశము నందలి ఆదిత్య సూర్యముచే దీపితే ప్రకాశింపేయబడే గోడపై దర్పణాదిత్య దీప్తివటు దర్పణ అద్దము నందలి ఆదిత్య శూన్యుక్తివత్ ప్రకాశము వలే అది దృష్టాంతం ఇప్పుడు దాష్టాంతికస్థ జీవేన జీవేనా జీవిను చేస్థ భాషి చైతన్యముచే ప్రకాశింపజేయబడే దేహదేహముయబడు చిన్న మొత్తం శ్లోకం తా వెలుదే లోపలి వెలుగు రెండో లైవ్ బయటి వెలుగు మొదటి లైవ్ బయటి వెలుగు దృష్టాంతం లోపలి వెలుగు దాక్షాంతం బయట వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆకాశంలో సూర్యుడి నుంచి వచ్చింది మీకు బయట ఎక్కడ ఎలాంటి విరుగున్నా అది ఒకే సోట్స్ నుంచి వస్తుంది అది ఒకటి ఆకాశంలో సూర్యుడు అక్కడి నుంచి వచ్చింది గోడపై గోడ ఉన్నది ఆ గోడ ఒక దర్పణం వేసుకో ఓకే ఆ దర్పణంలో శ్లోకాలు ఓపిక వీటిని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది తేనంధి అలోకో లక్ష్యతీతే ప్రకాశించే ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు అండి ఆ సూర్యుని యొక్క ప్రకాశం చేత గోడ ప్రకాశిస్తుంది గోడ ప్రకాశిస్తుంది కదా ఆ గోడపై ఏముంది దర్పణిత్యీప్ దర్పణం ఉంది ఓకే అంటే దర్పణము అంటే దర్పణం అంటే దర్పం కారయ్యత ఇచ్చి దర్పణం అంటే దాంట్లో ముఖం చూసుకునేప్పుడు మీకు మంచి పొగలు ఒకటి మనం దర్పణం ఉండదు అంటే అద్దం ఉంటుంది ఆ అద్దంలో ఆ ఆదిత్య సూర్య భగవాను యొక్క వెళ్తే ఆ కొడుతుంది ఓకే అంటే దీంట్లో చిన్న చిన్న ఇష్యూ ఒకటి ఉన్నట్టు అదేంటంటే ఆదిత్య కాంతి ఆదిత్యుడి నుంచి కాంతి వచ్చి గోడ మీద పడింది గోడ మీద రిఫ్లెక్ట్ అయ్యి అద్దంలో పడింది అలా చూసుకోవాలే సో జస్ట్ దాల్ యూమెంట్ బై ద వేస్ ఆఫ్ ది స్టన్ is more illumined when the light of the sun reflected in a mirror pulse on it. So the body illumined by the kotastha is more illumined by the light of kotastha reflected in the, in the uh, intellect, chidabhasa. Kotastha, which is kriya-gatman or the inner principle, is now being explained by showing its difference from jiva or chidabhasa or the reflection of pure consciousness in the vrittis of which the intellect is composed. <coughs> శ హమా లాయన్డక్ల Guid Fam выпуск? దఴానాండ్ా డి నేరాచా పాి్నా ఢాందల హాారాన్ాహ్లడిలిెనచల highlighter బళాహిల్లిిలిల్ల్దలాట పందలి పటాలావదమదాళటాబలుల దీన్ని చాలా కేర్ఫుల్ గా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది గోడపై సూర్యకాంతి పడుతోంది గోడ ప్రకాశిస్తుంది ఇంతట్లోకి ఆ గోడ పైన అద్దం కూడా ఉండదు ఆ అద్దంలో సూర్యకాంతి పడింది అద్దం చేత రిక్తి చేయబడిన సూర్యకాంతి చేత ఆ గోడ మరింత ప్రకాశిస్తుంది అది సంగతి ఇప్పుడు గోడ రెండు రకాల ప్రకాశములు పొందుతుంది ఒకటి డైరెక్ట్ సన్ లైట్ రెండు ఆ సన్ అర్థంలో ప్రతిఫలిస్తాడు అంటే అర్థంలో సూర్యుడు ఉంటాడు అర్థంలో సూర్యుడు ఉంటాడు అంటే అర్థంగా సూర్య ప్రతిబింబము ఉంటుంది సూర్య బింబం అక్కడే ఉంటుంది బింబం ఎక్కడికి రాదు బింబం అక్కడే ఉంటుంది కానీ ప్రతిబింబము ఉంటుంది ఎన్ని బింబ ప్రతిబింబవాదము అంటారు ప్రతిబింబము ఉంటుంది ఈ సూర్య ప్రతిబింబము అది చాలా గట్టిగా ప్రకాశిస్తూ ఉంటుంది అద్దంలో ఆ ప్రకాశము అర్థం ఏం చేస్తుంది తన ఎందు పడిన సూర్య ప్రతిబింబము యొక్క ప్రకాశమును బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది ఓకే సూర్యబింబము యొక్క ప్రకాశము అక్కడ ఆ బింబము యొక్క ప్రతిబింబము అద్దంలో ఉంది ప్రతిబింబము యొక్క ప్రకాశం ఎక్కడ అద్దంలో ఉంటుంది అద్దంలో ఉంటుంది అద్దంలో ఉన్న ప్రతిబింబ ప్రకాశము అద్దము చేత రిఫ్లెక్ట్ అది ఈ గోడ మీద పడుతుంది అప్పుడు ఇప్పుడు గోడ మీద రెండు ప్రకాశములు పడ్డాయి డైరెక్ట్ గా సూర్య ప్రకాశం పడింది అద్దమున్నతిబింబము యొక్క ప్రకాశము అద్దము చే రిఫ్లెక్ట్ అది కూడా పడింది ఇప్పుడు గోడ రెండు రకములుగా ప్రకాశిస్తుంది గోడ సంగ కానీ టాయింక్ గోడ కాదు అది ఒక్క దృష్టాంతమే అసలు టాపిక్ గోడ కాదు టాపిక్ మూడు యు ఆర్ ది టాపిక్ అంతేగాని గోడ గురించి చక్కగా అర్థం చేసుకుని మనం ఇళ్లకు వెళ్ళి రావడం కాదు ఓకే యు టాపిక్ మీ గురించి మీరు అర్థం చేసుకోవాలి ఆ గోడ వంటిది దేహము గోడ దృష్టాంతంలో గోడ ఇక్కడ దేహము ఇప్పుడు దేహం మీద రెండు వెలుగులు పడుతున్నాయి ఒక వెలుగు సాక్షాత్తు పరమాత్మ యొక్క చైతన్యము యొక్క వెలుగు ఎందుకంటే పరమాత్మ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అలాగే మీరు ఉపనిషత్తు క్లాసులో కానీ వేదాంత క్లాసులో కానీ ఉన్నప్పుడు పరమాత్మ ఒక్కతోటే ఉంటాడు హృదయంలో ఉంటాడు అంతేకా ఈ ఊళ్ళో ఉన్నాడు ఆ ఊళ్ళో ఉన్నాడు అలా ఉండదన్నది మీరు అలా పెట్టుకుంటే ఈ క్లాస్ మీకు అనుకూలం కాదు ఒక్కచోటే ఉంటాడు కనుక నన్ను ఎవరో సేలో స్మృతిలో అడిగారు మనకి మీరు ఇండియాలో ఉన్నప్పుడు యాత్ర చేస్తారా అన్నా చేస్తూనే ఉంటానుగా అదే యాత్ర అంటే ఏ తీర్థ స్థలాలకు వెళ్తారా అనుకూలమా శైలో స్మూర్తి యాత్ర ఇక్కడ తీర్థం ఏదంటే మీరందరే తీర్థం క్షీర్థంలో ఏముంటుంది దేవుడు ఉంటాడు క్షేత్రము అంటారు కాశీ క్షేత్రంలో ఏముంటాడు ఏముంటుంది దేవుడు ఉంటాడు నీలో ఎవడున్నాడు నీళ్ళు ఎవడున్నాడు దేవుడే ఉన్నాడు దేవుడు వెళ్ళాలంటే నీడు వేలతో కొడుకు జన్మ కొడుకున్నాడు దేవుడే ఉన్నాడు కాబట్టి దేవుడే శ్రీలో స్మృతికి వెళ్ళినా దేవుడే ఎక్కడికి వెళ్ళినా దేవుడే ఉంటాడు వేదాంతులు ఎలా ఉంటారు వేదాంతులకి ఆ కాశీలో ఏమైనా ఉన్నాడు ఈ ఊరిలో దేవుడు ఉన్నాడు అది వేదాంత అది వేదాంతం ఒక లక్షణం కాదండి అలా అన్నారంటే మీరు ఏదైనా కాదు కొడుతున్నారనమాట